మీ అందరికీ శుభాభివందనాలు అందరికీ ప్రేజ్ అలర్ట్ కేతలీన్ అక్క మీరు ప్రేయర్ చేయండి శివా పాట పాడుతుంది సరేనా ఓకే సిస్టర్ ప్రేజ్ అలర్ట్ హృదయ సిస్టర్ అందరికీ ప్రేస్ అలర్ట్ ప్రార్థించుకుందాము స్తోత్రం అయినా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి జీవంగల దేవ నీకు స్తోత్రం అయినా ఇచ్చిన సమయం పట్టి దినం పట్టి నీకు కుట్లాది వందనాలైనా అయా ప్రభా ఏమి మేము చలించలేం నా ఈ రాత్రి కాలంలో మాకు ఎంతగానో తోడై నడిపిస్తున్న విధానం పట్టి స్తోత్రం నైనా రానిపెట్టి తొందరగా నడిపించండి ఆటంకాలను తొలగించండి ఆయన వచ్చిన పథకం పెడైన ఆశీర్వాదాలు పొందునుగాక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మమ్మల్ని బలపరిచి స్థిరపరిచిని రాకడం మమ్మల్ని అంతా సిద్ధపరుచిన విధాన ఈ లోకం భయంకరమైన దినాలు ఉండబోతుంది ఆయన అన్న మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించినో ప్రభా ఈ ధన్యత ఎంతమందికి లేదో ప్రభా వాళ్ళకందరూ కలగ చేయండి వాళ్ళందరినీ సందికి రావాలా ప్రభా వాళ్ళకున్న బంధకాలు కట్టడాన్ని విరగొట్టండి వాళ్ళు కూడా నేను చేసుకున్న శక్తి దయచేయండి దేవాలందరూ రక్షింపబడాలా సొత్తుగా తయారవు కాక గొప్ప విజయాన్ని మీరు దయచేయండి పతొక్క బిడ్డను సేవలు బలంగా మీరు వాడుకోండి ముఖ్యంగా పతొక్క బిడ్డ సంకల్పం చొప్పుడం నడిపించండి తండ్రి నీకే వందనాలైన ప్రతొక్క బిడ్డని కృపలో భద్రపరచుకోండి తండ్రి అయాని పరులక రాజ్యం భూమి మీద స్థాపించబడాలా ప్రభా అన శక్తి పతొక్క బిడ్డకు దయచేయండి తండ్రి ఈ స్తోత్రమైన ఎంతకు ఇంకా ప్రభా సువార్థ అందలేదో ప్రభా వాళ్ళందరికీ సువార్థ అందబడాలా మీరే కార్యం జరిగించి పతొక్కనే కాజ్ కాపాడండి భద్రపరిచి రెక్కకింద్ర ప్రతొక్క బిడ్డకు తోడయండి గూఢమైన సంగతులు మనమాల చేత మీరు మాతో మాట్లాడండి ఇంకా ఏసు పతొక్క బిడ్డ సాకిబిడిగా నిలబెట్టుకోండి తండ్రి ఏసు ప్రభానికే ప్రభా ముఖ్యంగా చేస్తూ ప్రభా పాట ద్వారా అయిపోందని వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మైమాన్ నీకే చెల్లిస్తూ నా దాని నేసికి మడి పెడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ శివా మీరు పాట వాడనక్క ఓకే సిస్టర్ పాట పాడుతున్నాను పాటు నా ప్రాణ దూర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నా ప్రాణ దూర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను ఎహోవా నాకు వెలుగాయి ఎహోవా నాకు రక్షణయే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును ఏహోవా నాకు వెలుగాయి ఏహోవా నాకు రక్షణయి నా ప్రాణ దూర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నేనెల్లప్పుడూ ప్రభు సన్నిదిలో స్థుతిగా నము చేసెదను నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్థుతిగా నము చేసేదను ఎహోవా నాకు వెలుగాయి ఎహోవా నాకు రాక్షణ నా ప్రాణ దూర్గమయ్యే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచినను ఆపత్కాలమున చెయ్యి విరువకను ఎహువా నన్ను చేరదీయును ఆపత్కాలమున చె విడువకను ఎహోవా నన్ను చేరను నాకు వెలుగా నాకు రాక్షణ నా ప్రాణ దూర్గమయ్యే నేను ఎవరికి అన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను రీజు నాడు అందరికీ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజరాట్ జాన్ బ్రదర్ మెసేజ్ అందిస్తారు మనకు ప్రైజ్లాడ్ వచ్చిన మీ అందరికీ దేవుడి నామంలో వందనాలు వాక్యం చూసుకుందాం నిహేమియా నిహేమియా తొమ్మిదో అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం ఇక్కడ కొన్ని చూసుకొని మనం నెక్స్ట్ వేరే దానికి ఇక్కడ దేవుడు నిహేమియా ద్వారా ఏమని మాట్లాడుతుండు తొమ్మిదో అధ్యాయం ఫస్ట్ ఇక్కడ కాదు దేవుడు ఏమన్నా సెలవు దాని వారి నిహేమియా పాటించిందా ఎట్లా పాటించండు ఎట్లా ప్రజలకు దాన్ని చెప్పిండు ప్రజలు కూడా దానికి ఎట్లా అంగీకరించారు ఆయన ఆజ్ఞకు లోబడితే మనకు కావాల్సిన పతి అన్నీ సమకూరుస్తా మనకి ఆజ్ఞకు లోబడకపోతే మన జీవితంలో ఏదో ఒక లోటు ఉంటేనే ఉంటది ఏదో తక్కువ ఏదో ఒకటి తక్కువనే ఉంటది తూకం వేసే తూకాన్ని ఆయన ఆజ్ఞ పతి మనం లోబడాలంట ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఏమున్నా మన దగ్గర ఏం లేకపోయినా మన దగ్గర ఎంత పైసా ఉన్నా ఎంత పెద్ద జాబ్ ఉన్నా ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఆయన మీద ఆధారపడితేనే తప్ప నీకు విజయం రాదు ఎక్కడ సపోజ్ ఈ భూమి మీద ఉన్న రోజులు మంచిగా సుఖాలు అనుభవిస్తామేమో మనం కానీ ఆయన దగ్గర లేకపోతే మన ఆత్మకి రక్షణ ఉండదు మనకు ప్రొటెక్షన్ ఉండదు కదా నే మీద మనం మాట్లాడుతుండవు ప్రభు ఏమని మాట్లాడుతుండీ చిన్న ప్రార్థన చేసుకుందాం ఫస్ట్ చూద్దాం ఇది వాప్ప దేవాన్ని కొందలా చేస్తుందండి మరి మొత్తం మాట్లాడి రజా అందులో సత్యా మీరు దాన్ని పట్టుకొని నడిచిలాగునా మీరే మాకు సాయం చేసి విడుదల దయచేసి ఉపధవానికి కొందేలా చేసినాం వాక్యాన్ని చెప్పడం కాదు ఇష్టవా మేము కూడా పాటించాలా దాన్ని పట్టుకొని నడవాలా ఇష్ట్రోవా అనేకలు విసిద్ధపరచాలా అనేకల విడుదల లక్ష్యాలు అదేవా మాకు సాయం చేయండి ఎంతమంది పాటిస్తలేరో నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ అందరు పాటించలాగునా వాళ్ళ కొన్ని హృదయ హృదయ నేతనాలు ఒక పది కొందా వాళ్ళ ముష్టిని తీసివేసి సాగద మాట్లాడి మాకు విడుదల అదై చేయండి చేసిన ప్రశాంతండి అమ్మేం ఈ నెల ఇరవై నాలుగవ ఇస్రాయలు ఉపవాసం ఉండి పట్టు కట్టుకొని తల మీద ధూలి పోసుకొని కోడి వచ్చి చూడండి ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా ప్రాబ్లం ఏమంటే ఇట్లా చేసాం మనం ఏంది బ్రదర్ మేము ధూళి పోసుకోవాలా బోనపట్టు కట్టుకోవాలా మేము మంచిగా రెడీ వచ్చినాం బ్రదర్ ఏం మాట్లాడతారు మీరు అని చాలా ఇది తెలుసా అంటే ఎవరికి మేము మీకేమైనా మీకన్నా మేము తక్కువ అయింది అనే పొజిషన్లో ఉన్నాడు తెలుసా మనుషులు అదే ఈ వాక్యం ఏంటంటే ప్రతిసారి మనల్ని హెచ్చరించడానికి మన సరి అయినకనే మనం ఏమన్నా తగ్గిపోతున్నామా మనకి గర్వం వస్తుందా మనం ఏమన్నా విర్రబిగుతున్నామా మన జాబ్ను చూసుకొని మన పొజిషన్ చూసుకొని లేకపోతే మనం అందాన్ని చూసుకొని మన ఆస్తులను చూసుకొని కదా మనకున్న పదవిని చూసుకొని ఏమన్నా మనము గర్వంతో మనం ఫీల్ అవుతున్నామా ఒకసారి మనం చూసుకోవాలా నేను చెప్తున్నా కదా నమ్మండి నమ్మకపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం ఆయన మీద ఆధారపడతాను ఫస్ట్ అని మొత్తం నేను ఇక్కడ చర్చికి రాకముందు ఫస్ట్ నాకు ఎట్లా ఉంటుంది అంటే తెల్లాడితే ఏమవుతుందో పోతుంటే ఏమవుతుందో వస్తుంటే ఏమవుతుందో ఎట్లా భయం భయం భయం ఉంటుంది తెలుసా నేను దేవుని నమ్ముకోకముందు కదా ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆయనని అరే ఇంకా ఏదో మనకు సపోర్ట్ వస్తుంది వెనుక మనకి ఎవరో సపోర్ట్ ఉన్నారు అని అంత ధైర్యం ఇస్తారు తెలుసా దేవుడు మనకి వాక్యం మనం చూసుకుంటా వాక్యం ద్వారా మనం నలుచుకుంటా పోతే వాక్యం మనం మనుషులా ఉంటే ఎక్కడ ధైర్యం వస్తుంది తెలుసా సపోజ్ ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా కానీ అక్కడ సెలక్షన్ కావాలంటే నీకు ఆయన సపోర్ట్ ఉంటేనే సెలక్షన్ పాస్ కావాలంటే ఆయన సపోర్ట్ పాస్ అవుతావు చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఒక వాయిదా వేసి అందరూ ఏం చేసిరంట గోనె పట్టి కట్టుకొని దూలి పోసుకురంట మొత్తం అంత అంటే తగ్గించుకురంట అందరూ మరి ఆ పట్టణంలో ఎంతమంది గొప్పలు ఉండొచ్చు అందరు బిరుదలు ఉంటారా ఇక్కడ డబ్బు గల ఉన్నారు పదవీల్లో పదవీలో ఉన్న ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పొజిషన్లో ఉన్న ఉన్నారు కానీ ఏమైంది ఇక్కడ అందరూ ఆయన మాటకు లోబడ్డరు అది మనం నేర్చుకోవాల్సిన విషయం అందరూ మాటకు లోబడి కదా ఏమైతే ఏదైతే శాసనం వచ్చిందో దాని అందరూ పాటించారంట కదా అప్పుడే వాళ్ళకి విడుదల అంటున్నాయన అప్పుడే విడుదల మీరు ఆయన మాటను జవదాటిదనుకో విడుదల మీకు రాదని అక్కడ ఒక చట్టం తీసుకొచ్చింది నేమ్గా తీసుకొచ్చి కదా అందరికీ ఏం చేసానంట ఉపాసం ఉండండి ఉపాసం ఉండి గోన పట్టి కట్టుకో ఉండడం అనేది చాలా ఏమంటారు పవర్ఫుల్ తెలుసా ఉపాసం ఉంటే ఎక్కడ లేని వస్తాయి ఎక్కడ ఆనందం వస్తుంది ఉపాసం ఎట్లా ఇతరుల కోసం ఇతరుల సమస్యల కోసం ఇతరుల బాధల కోసం ఇతరుల బంధకాల కోసం ఇక్కడ చూడండి ఉపాసం ఉన్నారు ఒకరి కోసం ఒకరు లేరు ఊరి కోసం మొత్తం ఉండవాలి అదేశం కోసం మొత్తం ఉపవాసం ఉన్నాడు తెలుసా అట్లా సమస్యల కోసం మన సమస్యలు కాకుండా ఇతరుల సమస్యల కోసం ఉంటే దేవుడు తొందరగా ప్రార్థన వింటాడంట తెలుసా చూడండి ఒక్క మనిషి మీదనికి భేదం వచ్చినప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట నీ పాపాలు నా పాపాలు క్షమించిన అదేంటి మరి మనం ఆయన క్షమిస్తే మన పాపాలు ఆయన క్షమించడం ఏంటి అనే కొత్త కొంచెం వింత కనిపిస్తుంది అంటే ఫస్ట్ మనకి మనం క్షమించబడితేనే అప్పుడు మనకు వీడి కదా నువ్వెట్లా క్షమించినో తన్ని కూడా నేను అట్లా క్షమించాను అంటూ నీ ఇక్కడ వాక్యం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అందరు ఈ యొక్క ఈ యొక్క ఆజ్ఞ కదా సపోజ్ మన గ్రూప్లో ఏదైనా ఏదైనా పలాన టైంకి ఇట్లా పన ఇట్లా ఇట్లా మీటింగ్ చేసుకోవాలా ఇట్లా ప్రార్థన చేసుకోవాలా ఇట్లా మనం మెసేజ్ చేసుకోవాలని చెప్పేసి అందరం దాన్ని పాటిస్తేనే దానికి ఒక ఉంటది చెప్పిన మాటకు విలువ ఉంటుంది ఆయన ఆజ్ఞకు ఒక ఉంటది లేకపోతే ఏమవుతుంది ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతే ఎవరి సమస్యల వాళ్ళు వెళ్ళిపోయారనుకో మనం అందరం ఎక్కడ కూడుకుంటాం మనం ఏమంటారు షేర్ చేసుకుంటాం ఎక్కడ ఆయన నామా నియమం ఎక్కడ గనపరుస్తాం కదా ఇక్కడ చూడండి చట్టం తీసుకొచ్చినాక వాళ్ళందరూ పాటించు తెలుసా పాటించినకేమైంది చూడండి ఇస్రాయిలు చదువు అన్యజనులందరిలో నుండిన వారై ప్రత్యేకింపబడిన వారై నిలబడి నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకునేది చూడండి నువ్వు ఎక్కడ ఉన్నా అన్ని జనుల మధ్యలో ఉన్నావా నువ్వు ఏ పొజిషన్ ఉన్నావా అక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చేసేయాలంట దేవేంద్ర గారి నువ్వు దేవిన శాంతిలో ఆ తలంపులకు ఆ ఆలోచనలకి అన్ని జిల్ల మళ్ళీ నువ్వు అక్కడ పోయినావు అనుకో ఇక్కడ వచ్చి అటు అక్కడ వచ్చి అనుకో మన ప్రయాణం ఎట్లయితే రెండు పడవల మీద ప్రయాణం అయిపోతుంది తెలుసా సస్తే సావైన సరే మేలు అన్నట్టు తెలుసా అదే ఇక్కడ చూడండి మరి ఏం చేసినట్ట అన్ని జనుల మధ్యలో నుండి అంట ఏం చేసినంట అందరిలో నుండి ప్రత్యేకింపబడేబడ ప్రత్యేకి అంటే సపరేట్ అయ్యి రింత సపరేట్ అయ్యి ఏం చేసిన తమ పాపములు తమ పితరుల పాపములు ఒప్పుకొనిచ్చు వచ్చారంట చూడండి మన పాపములు ఒప్పుకోవాల మన పిత మనకు అన్న ఒకసారి మాకు చెప్పిండి అనమాట ప్రియాంకకి చెప్పిండు ఇస్తా మీ అమ్మ వాళ్ళు మీ తాత వాళ్ళు ఏమన్నా వాళ్ళ పాపలు ఒప్పుకుంటే మనకు సమస్యలు మనం అప్పటి నుంచి ఉన్న దుష్ట శిక్షలు కదా ఇవ ఇది అదే చూడండి ఏం చాలా మన పాపంలో మన పిత్రుల పాపం కూడా ఒప్పుకోవాలా మనం ఇప్పుడు కూడా ఒప్పుకోవాలా వీళ్ళ అప్పుడు కోసం రాయబడ్డ వాక్యం ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది ఇది ఇప్పుడు రాయబడ్డ వాక్యము కొన్ని వేల సంవత్సరాల ఇప్పుడు మనకు వర్తిస్తుంది వాక్యం కదా అందుకే ఎప్పుడు ఎప్పుడు వచ్చినా వాకు ఎప్పుడు అది ప్రకటిబడినా అది ఇప్పుడు సరి లేకపోతే మేమైనా మనం ఏమైనా రాంగ్గా వెళ్ళిపోతున్నామా ఏదైనా తప్పు ధరలు వెళ్ళిపోతున్నామా అనే దానికి హెచ్చరించడానికే మనకి ఈ వాక్ తెలుసు మనం సరి మనం సరి లేకపోతే సరి చేయడానికి ఇంకెవరైనా తట్టుకుపోతున్నాయి వాళ్ళ కోసం చూడండి పాపంలో వాళ్ళ పాపంలో వాళ్ళ పితరుల పాపం ఒప్పుకుంటేనే క్షమాపణ వస్తుంది అంటుంది లేకపోతే మనకు మనం మనం ఒప్పుకున్నాక మన పితరులు ఏమేం చేశారు అని మనకు తెలుసా ఎక్కడెక్కడ పూజలు చేసిరో ఎక్కడెక్కడ ఏం చేసిడో తెలియదు మా డాడీ ఫుల్ హిందువు మా కూడా హిందువే కదా నేను వాళ్ళ పాపంలో ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే వాళ్ళకు వాళ్ళ క్షమాపణ ఉండదు వాళ్ళ వాళ్ళ ఏదైతే పూజించో వాళ్ళు మనం ఉంటాయంట అందుకే మీ పాపంలో మన పితరుల పాపంలో ఒప్పుకోమంటున్నాయన్న ఇక్కడ ఒప్పుకోరంట వీళ్ళందరూ కదా ఎంతో గొప్ప విషయం చూడండి ఒకటి చేస్తే రెండు చేయాలంట ఒకటి ఆజ్ఞిస్తే దేవుడు రెండు చేసి పెడితే అరే ఒకట నేను రెండు చేసిన ఇంకా మంత్ సంతోషపడతాడు ఆయన చూడండి ఇంకా కింద మూడవచనం మరియు వారు మూడవచనం మరియు వారు ఒక జాముసేపు తామున్న చూడండి వీలైం చేసి చూసినావా వాళ్ళు ఎక్కడైతే ఇలబడ్డరోనే ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఇవడ్డారంట ఎందుకు సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకి కదా ఇది చాలా అవసరం సవనకి అగడ అక్కడ ఆధార బాద ఆధారబాదాలు ఆధారపాడ అసలు ఉండని ఉండదు దేవుని దగ్గర దేవుడు ఎంత నిమ్మలంగా ఉన్నాడో ఆయన గుణగణాలు మనకు కలిగి ఉండాలంటే ఆయన మనం ఉండాల కదా ఎక్కడ మనము ఏ విషయంలోనూ తొందరపడ్డం దేవుని విషయంలో తొందరపడడానికి అసలే ఫీల్ లేదు తొందరపడ్డావు మనకి ఏం అర్థం కాదు కదా నువ్వు ఫటాఫటు పటాఫటు చదవకుండా రాసుకు వెళ్ళిపోయినావు అనుకో నీకు అర్థం కాదు అది చదువు కూడా రాసుకుంటే పోతే అర్థమవుతుందంటారు కదా ఇక్కడ కూడా అంతే నువ్వు ఎక్కడ నీకు ఎక్కడైతే నీకు క్షమాపణ ఎక్కడైతే నీకు కష్టం వచ్చిందో నేను ఇలా ప్రార్థన కదా అప్పుడైతే దేవుడు తొందరగా వింటాడ చూడండి ఇక్కడ తమ దేవుడైనా తమ దేవుడైన ధర్మశాస్త్ర గంధమును చదువు చూడండి చదవచ్చు చూడండి ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉండదో ఆ ప్రాబ్లం మెట్టి నువ్వు బైబుల్ ఇగో ఇక్కడ ఈ మాట మాట్లాడి ఇక్కడ ఇక్కడ ఈ కష్టం తీసేస్తున్నావు ఇక్కడ ఈ తెగులు కొట్టేస్తున్నావు కదా మనకు బైబుల్ చాలా ఇంపార్టెంట్ వాక్యం చాలా ఇంపార్టెంట్ చదవడం చదవడం దాని ప్రకారం నడవడం చాలా వస్తుంది తెలుసా మనకి లేకపోతే మనం జయించలేము కదా మనం జయించలేము మనం ముందుకు రాలేము నేను మా ఇంట్లో అందరినీ సపోర్ట్ చేసినా నేను మా చెల్లకి సపోర్ట్ చేసినా మా తమ్ముడిని సపోర్ట్ చేసినా తమ్ముళ్ పిల్లలకు అన్నిటికీ చూసిన నాకు పెళ్ళైన నెలకే మా తమ్ముడు నాతోటి ఒల్లి స్టార్ట్ చేసింది తెలుసా గొడవ స్టార్ట్ నేను గొడవ వాళ్ళే గొడవడదనే నేను బయటకు వచ్చేసిన నేను కదా మనం రాజ్యం పడలేం అనుకో మన మన జీవితంలో ముందుకు వెళ్ళలేము నేను కూడా గొడవ నుండి అక్కనే ఉండిపోతుంది కదా వాళ్ళు ఎవరేం చేసినా సరే నువ్వు మాత్రం దేవుని సృష్టిస్తేనే ఉండాలా నువ్వు దేవుని వాక్యం చదువుకుంటా నీకు కీడు అనుకో ఆ కీడు బట్టి వాక్యం చదువు ఈ కీడు మరి నేను ఎట్లా జయించాలా ఎట్లా నీకు క్షమాపణ పొందుకోవాలా కదా ఏం చేయాలంట ఉపాసం ఉండాలంట మనకి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇతరులకు ఏ బాధ వచ్చినా ఇతరులకు ఏ కష్టం వచ్చినా క్షమా ఏమంట ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తొందరగా వింటాడంట నేను ఫస్ట్ ఫస్ట్ చర్చకు వచ్చినప్పుడు ఒక బ్రదర్ ఒక మాట అన్నాడు ఇప్పుడు కూడా అట్లా చేస్తా ప్రార్థన అప్పుడు ఏమన్నా నేను ప్రార్థన చేస్తుంటే ఏమన్నానంటే బ్రదర్ వాళ్ళు నీ వల్ల అన్నాడు తెలుసా బ్రదర్ అంటే నేను ఎట్లా మొత్తం డీ అంటే వాళ్ళు కూడా అది సమస్య నాదే అది నాకే వచ్చిందేమో అడు వాళ్ళు అన్నారు బ్రదర్ వాళ్ళు మీ వల్ల బ్రదర్ అంతా డీప్లోకి వెళ్ళి చేస్తున్నావు అంటే అంతా డీప్లోకి చేస్తేనే దేవుడు మనకు విడుదల ఇస్తాడు వాళ్ళకి విడుదల ఇస్తాడు కదా నీకు సమస్యకు నువ్వు ఎట్లా మొర అట్లా ఇతరులకు వస్తే మొరపెట్టాలంట ఫస్ట్ ఏం జాలా ధర్మశాస్త్రం చదువుతూనే ఉండాల మనం దాంట్లో ఏమేమి ఉంది దాంట్లో ఏమేమి రాయబడ్డది అని మనం మైండ్లకి ఎక్కిందనుకో ఏం చేయడానికి ఏమేమి ఇక్కడ ఏం చేయాలో ఎక్కడెక్కడ ఏం చేయద్దు ఎక్కడ ఏం మాట్లాడాలో ప్రతి దాంట్లో మనం దేవుడితో ఉంటాడంట ఎందుకు ధర్మశాస్త్రం చదువుతూనే కదా చదువుతూ వచ్చిరంటూ వచ్చి వచ్చి ఒక జాముసేపు చూడండి మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తుండు ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకునొచ్చు దేవుడవా చూడండి ఎప్పటికీ నమస్కారం చేస్తూనే ఉండాలా చూడండి చదువుకుంటా ధర్మశాసం చదువుకుంటా పాపాలు ఒప్పుకుంటా అదే పని మీద వస్తున్నాళ్ళు కదా మాకు కావాలా మాకు కావాలని అడుగుతలేను తప్పులు తప్పు క్షమించామంటున్నాయను ధర్మశాసం చదువుకుంటూ వస్తానే ఉన్నాయని కదా ఆ క్షమిస్తుండు కదా మళ్ళీ మళ్ళీ మనం చేస్తాం కదా ఆ క్షమిస్తుంది కదా మళ్ళీ మనకి ఎట్లా మనకి దీని క్షమిస్తాం మళ్ళీ చేసుకుంటావు కదా మనం అనుకో ఎంత గనం క్షమిస్తాడు ఆయన ఎంత గనం చూస్తాడు ఆయన అని కూడా ఏమంటారు మనకన రోషం మనకనెక్కువ పవర్ ఉంటుంది ఆయనకి అంటే మనుషులకి మనకే ఇంత రోషం ఉంటే ఇంత మనము కోపం ఉంటే తొందరపాటు ఉన్నదనుకో మనం ఏం జయించలేం తెలుసా ఆయన గుణగణం నీకు నాకు నమ్ముకున్న పథక రావాలంటే ఎవరు కొట్టిన వాడాలంట ఎవ్వరు తిట్టిన వాడాలంట అటు ఎట్లా కొంచెం ఏదైనా మిస్టేక్ అయితే అట్లా ఎట్లాన్నావు గ్రదర్ నన్ను అట్లా ఎట్లా సిస్టర్ అంటారు కదా మన గ్రూప్లో లేదు ఎక్కడైనా ఉన్నదేమో కదా ఇక్కడ మా మా పక్కకు ఉంటాడో ఆయన ఎప్పుడు చర్చికుపోతాడు ఆయన కూడా చర్చికి పోతాడో వాళ్ళ భార్య కూడా చర్చికుపోతాడు ఎట్లా తెలుసు భూత మాటలండి ఎట్లా చెప్పండి మరి ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం చేస్తురు వాళ్ళు ఏమని ప్రాణయిస్తురు ఏమని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు దేవుడు బయలుపరచాల ఎందుకు ఈ ధర్మశాస్త్రం చదువుతనే అర్థమవుతుంది తప్పుడు మాటలు మాట్లాడద్దు తప్పుడు కూతులు ఉండదు అనమాట తప్పుడు ప్రవర్తన ఉండనే కూడా దాన్ని ఇక్కడ చదివితే కదా మాకు అర్థమయ్యేటివన్నీ కదా ఏం విషయాలంటే ఆయనకు నమస్కారం చేసుకుంటూ వస్తేనే కూడా అంటారు ఎక్కడా అగ్గలేరు వేయలేరు కదా నాలుగు చదివేసి అయిపోతుంది లేవీలలో యశువాని లాస్ట్ చదువు మెట్ల మీద నిలబడి మెట్ల మీద నిలబడి ఎలగెత్తి ఆయనకు మొత్తం ప్రధానత ఆయనకే ఇయాల మొత్తం ఏమంటారు చూడండి ఎలుగెత్తరంట ఎలుగత ఇప్పుడు చూడండి గట్టిగా ఎడిసేసేరాలి ఇప్పుడు ఇక అప్పటి వరకు ధర్మశాసం చదువుకుంటా ఉపాసం వండుకుంటా ఆయనకి నమస్కారం చేసుకుని వచ్చారు ఇక్కడ ఏం మొత్తం ఎలుగెత్తి గట్టిగా ఎడిసేసారు అంటారు అయ్యాకి సమస్య పోవాలా అయ్యే ఇట్లా బాగుపడాలా అయ్యాకి ఇట్లా ఈ లోటు అని చెప్పేసి గట్టిగా ప్రాణ చేసేసారంట కదా చూడండి కదా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి కదా ఆరు ఆరు నీవే నీవే అద్వితీయుడవైనా అద్వితీయుడవైనా యహోవా నీవే ఆకాశము ఆకాశమును మహాకాశము మహాకాశములను వాటి సైన్యమును వాటి సైన్యములను భూమిని భూమిని దానిలో ఉండునని దానిలో ఉండినది అంతటిని సముద్రములను సముద్రంలోను వాటిలో ఉండునని వాటిలో ఉన్నది అంతటిని అంతటిని సృజించి సృజించి వాటన్నిటిని వాటన్నిటిని కాపాడు వాడవు సైన్యం చే చూడండి ఇక్కడ ఏముందంట ఆకాశంలో మహా ఆకాశంలో అంట మొత్తం అన్ని ఇక్కడ రాయబడ చూడండి ఇక్కడ అన్ని ఆయనకే నమస్కారం చేస్తున్నాయంట కదా ఎందుకంటే సృష్టికర్త ఆయన ఆయనకి నమస్కారం చేస్తున్నాయి ఆయనకి ముర కదా ఎవరు తయారు చేశారు వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇక్కడ దేవుడు తయారు చేసింది కాబట్టి ఆయనకే ప్రాధాన్యం ఎక్కువ మనల్ కూడా ఆయనే తయారు చేసింది కాబట్టి మన అన్నిటి విషయంలో మనకు అన్నిటికీ ఏదైతే మనకు సంబంధించిందో అదంతా మొత్తం ఆయనకు ఉపయోగించేసుకోవాలి మనం కదా ఏం చేయాలంటే ఇక్కడ అన్నీ ఆయనకు మొరపెడుతున్నాయి సృజించమన్నీ మొరపెడుతున్నాయి ఈ మనుషులు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు రివర్స్ కావడం అప్పుడప్పుడు తట్టుకోవడం మళ్ళీ రావడం మళ్ళీ తగ్గిపోవడం ఇట్లా జరుగుతూ కదా పోతాడు మా నామక మాస్త్రం పో ఏమంటారు పేరు మాత్రం చర్చికి వెళ్తారు మళ్ళీ తర్వాత యథావిధిగా యథావిధిగా జీవిస్తూనే ఉంటాం అనే మనకి ఒకనాడు ఒక టైం వస్తుంది అప్పుడు ఎక్కడిలో పడతాం మరి ఆ తీర్పులో మనము ఏ పొజిషన్ లో ఉంటాము కదా నేను నేను అనుకుంటా ప్రజ్ఞులు వేస్తే ప్రభువా నేను ఎవరిని తిట్టొద్దు నేను ఎవరిని మోసం చేయొద్దు ఎవరన్నా నేను తిట్టిన కూడా నేను సబ్బుదాకా వచ్చేసాలా అని చెప్పేసి బాగా తీసుకొని ఎందుకంటే మన కూడా బాధపడడానికి అసలే వీల్లేదు అసలు మనం ఒక వేళ బాధపడ్డామా అది దేనికి ఉపయోగపేసుకుందాం అంటే సపోజ్ ఇప్పుడు నేను ఎవరు ఇప్పుడు నా మీద ఎవరికైనా కోపం ఉందనుకో ఏం చేస్తా మళ్ళీ నేనే వెళ్ళి మాట్లాడతా నేను ఎందుకంటే నేను నేను అనుకుంటా అని ఆ ప్లేస్లో ఏ స్పప్పు ఉంటే ఏం చేస్తాను అక్కడ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేను నాకు కోపం ఒక మనిషి మీద కోపం మీద అనుకో ఏం చేశాడు ఆయన ఇప్పుడు అక్కడ నేను కోపం ఉన్నప్పుడు ఏం చేయాలి నేనే రాజు పడాల అదే ప్లేస్లో వేసుకోపం ఉంటే ఏం చేస్తాడు ఆయనని ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఇవన్నింటి సృష్టించింది ఆయన్ని ఆయన మనకు లోబడకపోతే ఆయనకు మనం జీవించకపోతే మనకు బతికి వేస్ట్ మనకు జీవితం వేస్ట్ తెలుసా ఎప్పుడు కానీ ఏ విషయంలో అయినా సరే అన్నిటికీ ఆయనకే అధికారం ఇచ్చేసేయాలి మనం చూడండి అన్ని సృష్టించిన ఆయనే ఆకాశం మహా మహాకాశంలో ఉంటాం వాటి సైన్యం అంట మొత్తం ఎక్కడ ఏమున్నా సరే ఆయనకు ఘనత వస్తుంది ఎన్నిటి వల్ల చూడండి సముద్రంలో కూడా అంట ఆయనకు ఘనత కదా అన్ని ఆయనకు ఆకాశం మొత్తం అండి ఆయనకు ఘనతను నమస్కారం చేస్తున్నాయి కానీ మనుషులు చేస్తలేరు రివర్స్ రివర్స్ రివర్స్ అంత రివర్సే ఉంటుంది ఆ రివర్స్ కాకపోతే ఇంత కష్టం ఎందుకు అయితే తెలిసే ఇంత రివర్స్ ఎందుకైతే ఇప్పుడు స్వార్థ ప్రకటిస్తుంటే ఏదో ఎక్కడో మిస్టేక్ చెప్పడం వల్ల కదా కదా అన్నిటి విషయంలో ఆయనకు అధికారం ఇస్తే నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలనో ఎక్కడ ఏం చెప్పాలనో నీ నోట్ల నీ నాల్కలా హైసోబ ఉంటాడంట నీ నడవాడికా నీ చూపుల హైసం ఉంటాడంట నా నడవాడికా నా చూపుల హైస్బం నేను ఎక్కడైతే ఇదైతే నేను నా ఈ వాక్యం నమస్స పెట్టుకోలేను అనుకో నేను చలో ఇక నేను ఆ అన్నిలకు నాకు తెరడలేకుండా అప్పుడు నాకు సమస్యలు వస్తాయి మళ్ళీ నేను ఉడికి రావడం మళ్ళా మొర పెట్టడం చాలా టైం పడుతుంది పెద్ద కథ అయిపోతుంది అంటా అన్నిటికీ ఆయనకి అధికారం ఇవ్వాలా ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలంట కదా సరే ఇది అట్లా ఉండని ఇప్పుడు ఎషయ చూద్దాం మనము విషయ పదకొండో అధ్యాయము రెండవ వచనం చూసుకుందాము ఇక్కడ కూడా ఆయన ఆత్మకు సంబంధించినవి ఉంటాయి ఆయనకు సంబంధించి ఉంటుంది కదా చూడండి విషయ పదకొండో అధ్యాయము రెండవ వచనం చదువు ఆత్మ జ్ఞాన వివేకములకు జ్ఞాన వివేకములకు ఆధారూడండి యువవో ఆత్మనంట జ్ఞాన వివేకములకు ఆధారం అవుతుందంట నీకు జ్ఞానము నీకు వివేకం రావాలంటే నీకు తెలివి కావాలంటే ఏం చేయాలంట మనము ఇవ ఆత్మని మనం పొందుకోవాల ఆయన ఆత్మ పొందుకుంటే మనం ఏం చేస్తున్నామో దాంట్లో మనకు తెలివి ఉంటుంది కదా ఏం చేస్తున్నామో దాంట్లో వివేకం అంటే దాన్ని ఆలోచించే మైండ్ ఇస్తాడు దాన్ని వివేక అంటే వివేకం ఏమంటాం దాన్ని గ్రహించే తెలివి కదా మనం గ్రహించలేని తెలివి మనకు లేకపోతే మనం ఏమి చేస్తున్నామో మనకు అర్థం కాదు కదా మనం చేసే పనిలో మనకు లేకపోతే అది ఎటో అవుతుంది పని అది ఎటో అవుతుంది మనకు సపోజ్ మనం బండి నడిపిస్తాం అనుకో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేమనుకో అది ఎటో అవుతుంది ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతుంది కదా మరి మన జీవితాలు కదా మన పరిచర్య ఇది కదా మనం నమ్ముకున్నాము నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంట ఆధారపడాలంట ఆయన ఆత్మను పొందుకుంటే జ్ఞాన వివేకములకు ఆధారం అవుతుందంట ఆత్మ ఆలోచన బలములకు మరి ఆత్మ నుంచి ఆత్మ ఆలోచన బలములకు ఆధారం చూడండి ఆత్మనంట ఆలోచింపజేస్తుందంట నిన్ను కదా అరే ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఆలోచించుకో ఏదైనా తప్పు మాట్లాడుతున్నావో ఆలోచించుకో ఎక్కడ ఏ వాక్యం చెప్తున్నావో ఆలోచించుకో అక్కడ జనాలను చూసి వాక్యం చెప్పును అక్కడ పొజిషన్ చూసిన వాక్యం చెప్పును కదా ఏం చేస్తున్నావు నువ్వు అని వివేచన చేసే ఆలోచన చేసే ఆత్మనంట తెలుసా దేవుని ఆత్మ అది పొందుకుంటే ఆయన ఆత్మ మనం పొందుకున్నాం అనుకో ప్రతి దాంట్లో మన విజయం వస్తుంది ప్రతి మన దేవుడు కాపాడతాడు కదా చుట్టు చుట్టుపక్కల నీకు అని ఎంతమంది ఉన్నా నువ్వు వాళ్ళ గంటేయవంట తెలుసా ఇందుకు ఆయన ఆత్మ నీ మీది ఉంది అనుకో శత్రుగా కనిపించనీయండి నిన్ను నిన్ను దాపెట్టేసాను ఆయన తన రెక్కల కింద నేను తన హస్తం కింద నేను నిన్ను నన్ను దాపెట్టి ఆయన పరిచర్ చేయించుకుంటూ ఉంటాడు మనతోటి కదా ఇంత క్లియర్గా రాయబడ్డ వాక్యాలు కదా మరి నమ్ముకున్న అందరూ చదువుతురా చదువుతలేరా ఏం చేస్తురో అది దేవునికే తెలుసు నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏసు నామంలో ఇంతమంది రక్షణ పొందిరో కృష్ణ ఇంతమంది చెప్పుకుంటురో ఈ వాక్యలు ఎంతమంది పాటిస్తారు ఆయన ఆత్మను పొందుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంట పొందుకోలేకపోతే వివేచన కూడా వస్తుంది జ్ఞానం ఎక్కడ వస్తుంది ఇవి మీకు తెలివి ఎక్కడ వస్తుంది ఆలోచన ఎక్కడ వస్తుంది ఇక్కడ చూడండి క్లియర్ గా ఇక్కడ వాక్యం ఆయన ఆత్మను పొందుకుంటే ఇంక ఆలోచన వస్తుందంట కదా ఆలోచన వస్తే ఏం చేస్తాం మనం జాగ్రత్త పడతాం కదా ఆత్మ ఆధారం అవుతుందంట మనకి తెలివిని తెలివిని భయభక్తులకు ఆత్మ చూడండి కదా తెలివి అంట ఆయన నమ్ముకుంటే తెలివి వస్తుందంట ఏవ ఏడల భయభక్తులు కలి పుట్టించు ఆత్మ అతని మీద ఉంచుతా ఆయన ఆత్మ మనం పొందుకుంటే ఆయన ఆత్మ మన మీద కూడా ఉంటది పొందుకోలేకపోతే వేరేళ్ళ మీద ఎవరైతే పొందుకోనికి రెడీ ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే పొందుకున్నారో వాళ్ళ మీదకి తెలుసా ఏం చేస్తారు మనం చేస్తలేం దానికి తగినట్టు మనం పని చేయకపోతే అక్కడ నుంచి ఏం చేస్తారు మనం తీసేస్తారు భాస్మనల్ని ఈ లోకపరంగా చూస్తే పని చేయకపోతే తీసేసి వేరే పెడతారు ఆడ కదా మీరు అయితే మనము అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా పొందుకోకపోతే ఎట్లా వివేచిస్తారు ఎట్లా ఆలోచిస్తారు కదా ఎట్లా బయట పడతారు ఏమంటారు సమస్య నుండి క్షమల నుండి కదా ఆపదల నుండి ఎట్లా బయట వాడతాం లేకపోతే మనం బయట పడలేం అక్కనే చిక్కబడతాం అక్కనే పట్టుకొని కొట్టేస్తారు అక్కనేమన్నా పట్టుకొని ఏమీ చేస్తారు అదే పోతుంటే వస్తుంటే అని పొందుకోవడానికి మనం ట్రైయ్యాల అని అతను పొందుకొని అనుకున్నాం అనుకో మన చుట్టూ ఆయన కంచె ఉంటది ఇక్కడ చూడ ఎషయా ద్వారా మాట్లాడుతుండు ఎషయ ఎక్కడెక్కడైతే ఏం చేసిండు ఆయన దేని అతను ఉంది కాబట్టి ఇవన్నీ పొందుకోగలిగిండి ఆయన ఇవన్నీ చూడగలిగింది ఆయన తెలుసా భయము అతనికి చూడండి నాకు భయం అంటే ఏంది అసలు భయపెడతా అంటుండి అంటున్నా ఇంపైన సువాసనగా ఉంటుందంట ఏవో భయము అతని అతనికి ఇంపాసన ఇంపైన సువాసనగా ఉంటుందంట తెలుసా అంటే ఇష్టంగా మనం స్వీకరించాల ఆయన భయాన్ని మనం చలో నా దేవుడి కదా శిక్షించిండు నా దేవుడే కదా నన్ను అది చేసిండు ఆయనకే ఉపయోగపేసుకోవాలా యోగు చూడండి ఆయనకి ఎంత శ్రమ వచ్చినా ఎంత బాధ వచ్చినా ఒక్క నీ దగ్గర నీకు సపోజ్ ఒక ఏదైనా ఏమైనా పుండ్ అయితే నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే దానిలోకి చీము రక్తము ఇది అది ఎప్పటికిట్లా ఇట్లా నొప్పి నొప్పి ఉంటే మనం భరించలేం తెలుసా అసలుంటిది ఆయనకు శరీరం మొత్తం పునలేదు మరి ఆయన ఎట్లా భరించొచ్చు ఆ శమని ఎట్లా భరించింది ఆ బాధను ఎట్లా భరించింది ఆ కష్టం ఎట్లా భరించింది ఆ దాని ఆ బాధ నుంచి విజయం ఎట్లా పొందిండే యోబు కదా ఆయన ఆయన ఆయన ఏశ్వబు ఆత్మ మన దేవుని ఆత్మ ఆయన యోబి మీద ఉంది కాబట్టి ఆ సమస్యలు జయించిండు ఆ తెగితే ఆ ఏమంటారు ఆ రోగాన్ని జయించి కదా ఆ సమస్య పోయింది దాంట్లో విజయం పొందినాయన లేకపోతే ఆ ఆత్మ లేకపోతే ఆయన ఏమో చేసుకోవాలా లేకపోతే ఏ స్వన్ షవి ఏమంటే శపించేసాలా నేను నీ మతాన్ని వదిలేసుకోవాలనుకుంటున్నాయని సత్యమైన మార్గాన్ని వదిలేసుకోవాలనుకుంటున్నాయన ఈ సృష్టికర్తను విడిచిపెట్టాలనుకుంటున్నాయన ఎందుకు ఆయన మీద ఆత్మ ఉంది కాబట్టి ఆయన ఆలోచించిండాయన అయ్యో ఎప్పుడైనా దేవుడు విజయం ఇస్తారు లే అని చెప్పేసి ఆలోచించిండాయన ఆత్మ ఉంటే వివేచన వస్తుంది అంటుంది ఇక్కడ విషయ భక్తం ద్వారా మనకి మళ్ళా గుర్తు చేస్తాడు మనకు దేవుడు ఆత్మ ఉంటే ఇవన్నీ నీకు ఇస్తా అంటుండే ఆయన ఆత్మ లేకపోతే మనం వివేచించలేం ఆలోచించలేం యోగు ఆత్మ ఇప్పుడు ఏసుపు వాత యోగ ఉంది కాబట్టి ఆయన విజయం పొందిండి లేకపోతే చెప్తూ ఒక మనం ఒక పుండికి మనము తట్టుకోలేము ఆయన బాడీ మొత్తం పుండ్లేదు తెలుసా ఎక్కడెక్కడ గీక్కున్నాడో మనం చూసినాం అసలు ఎంత బాధపడ్డాడు ఆయన ఎందుకు ఏసుపు ఆత్మ ఉంది కాబట్టి ఆయన జయించు కదా ఆయన సాక్ష్యం ఇప్పుడు మనం వింటున్నాం లేకపోతే మనం లేకపోతే కదా ఆయన ఎట్లా చేయించడం మనం మనకు అర్థం కాకపోతుండే అది అక్కడ ఆయన ఎట్లా ఇట్లా చేయించు అట్లా ఇట్లా రాయబడ్డాయి కాబట్టి ఇది మనకి ఇప్పుడు గుర్తు చేస్తా ఉంటాడు దేవుడు ఆత్మ ఉంటే ఉంటుందంట ఆయన భయం ముందు చదువు కంటి చూపు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు చూడండి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు బట్టి తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు చూడండి ఇక్కడ ఆగండి ఇక్కడ ఆయన చూసిన దాన్ని బట్టి మాట్లాడాడంట ఆయన కదా విన్నదాన్ని బట్టి తీర్పు తీశాడంట బట్ నువ్వెంత నేనెంత ఒక మనిషిని మనము తక్కువ చేసి మాట్లాడడానికి ఒక మనిషిని నువ్వు ఈ తప్పు చేసినావు అని చెప్పడానికి మనం ఎంత చెప్పండి వేసిన నమ్ముకున్న బిడ్డలకి ఇదంతా సవాలు కదా ఆయన ఏం చేస్తుందంట చూసినట్ట తీర్పు తీర్చాడంట ఆయన కంటి చూపుతారు చూసింది ఎవరైనా చెప్తే కూడా తీర్పు తీర్చాడంట ఆయన కదా ఆయన టైం వచ్చినప్పుడు ఆయనే చేశాడంట కదా మరి నువ్వెంత నేనెంత నా ఆయన నమ్ముకున్న బిడ్డలు మనమెంత ఒక మనిషి తప్పు చేసిండు ఏ నువ్వు అట్లా ఎట్లా చేసావు అని అనడానికి దేవునికి ఉపయోగపేసుకుందాం నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన ఒకపేసి ఉపయోగపేసుకోవాలా ఏమన్నా ఏమన్నా తప్పు చేసిరా అని కనిపించరా ఉపయోగపేసుకో దేవునికి నువ్వు అనడానికి వీళ్ళు లేదు మనిషిని తప్పు చేసి మాట్లాడేది చూడండి ఇక్కడైనా ఆయనే తప్పు చేసి మాట్లాడాడు నువ్వెంత నేను ఎంత నమ్ముకున్న బిడ్డలందరూ అంతే ఎంత ఆయనకి కదా ఆయన తక్కువనే ఎంత నువ్వు భక్తితోటి ఉన్నా ఆయన తక్కువనే మనిషిని క్షమించలేని హృదయము నీకు లేకపోతే తప్పనే చలో తప్పు చేసినాడు అనుకుంటే నువ్వు కోసం ప్రాణ చేసేసేయి చెప్పడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు మనకు అధికారం లేనలేదు అసలు అధికారం అనడానికి ఒక్కరు అనడానికే కదా దేవుడు మనతోడు ఇంత క్లియర్ గా మాట్లాడుతుండు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే ఆయన బిడ్డలు ఉన్నారో ఈ విషయం పాటించడం చాలా అవసరం తెలుసా విమర్శ చేయడు నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చే సులలోైన వారికి విమర్శ చేయను వాగ్దానము చేతమును కొట్టును చేత దృష్టి చంపును చూడండి దుష్టులను నాశనం చేయడానికి ఆయన వచ్చింది కానీ ఆయన బిడ్డలం కాదు వ్యతిరేకంగా తిరిగి అనుకో పాలం కదా దుష్టుని నాశనం చేయడానికి ప్రభువు కదా రివర్స్ ఎవరైతే వాళ్ళని కూడా చేసి పెట్టడాయన ఎందుకంటే ఆయన తెలుసు ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం చేయాలో ఎప్పటికి ఎవరికి ఎక్కడ ఎవరిని ఏ ప్రదిషన్లో పెట్టాలో అన్ని ఆయన తెలుసు ఎందుకంటే ఆయన చూసే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కదా ఏం చేసిండట దుష్టుని చంపనీక నొచ్చింది కానీ ఆయన చంపనీకి రాలేడు కాబట్టి నువ్వు నువ్వేను ఒక మనిషిని తప్పు చేసి మాట్లాడడం ఒక మనిషిని తప్పు చేసి చూపించడం అసలు రైట్ కాదు కదా ఎవరైనా సరే వాళ్ళు కదా అతని నడుమునకు అతని తుంట్లకు చూడండి నీ దగ్గర ఇప్పుడు చూడండి ఇక్కడ నీతి కదా ఏమంటారు సత్యము కట్టుకొని ఉన్నారంట రెడీగా వీళ్ళు మనము నీతి సత్యమును మనం కూడా రెడీగా కట్టుకొని ఉన్నాం కదా మనకి ఎక్కడ నీతి జరుగుతుంది ఎక్కడ మనకు సత్యమే ప్రకంపబడుతుంది కదా మనం పాటించలేకపోతే మనకు తప్పుగానే కనిపిస్తాయి సత్యం అనేది కూడా తప్పునే కనిపిస్తుంది మనకి చూడండి సత్యం గట్టిగా కట్టుకోవాలి మనం అది నడుమునకు నుండును నడికట్టిగా ఉండు నడుముకు గట్టిగా ఉండాలి నడికట్ అంటే నడుముకు కట్టుకోవాలి ఇప్పుడు మా సైడ్ ఏమంటారంటే కట్టుకుంటారు ఇట్లా నడుముకు దాన్ని నడికట్ అంటాం నువ్వు ఎందుకంటే నడుమలు గుంతుంటే నడుమకు ఇట్లా బెల్డ్ అది కదా నడికట్టిగా కట్టుకొని ఎంత సపోర్ట్ చేయండి ఆయన సత్యం అంట నీకు సపోర్ట్గా ఉంటుందంట నువ్వు ఎక్కడ పడిపోకుండా నువ్వు ఎక్కడ వంగిపోకుండా నువ్వు ఎక్కడ కింద పడకుండా సపోర్ట్గా నా వాక్యం ఆయన సత్యం కదా తోడేలు గొర్రె గొర్రెపిల్ల వద్ద వాసం చేయను చిరుతపుతపులి పడుకును కూడుకొనగా వాటిని తోడు చూడండి ఇవన్నీ సేవకు సంబంధించిన విషయాలు ఇలాంటి ఇలాంటి మనుషుల మధ్య ఇలాంటి పొజిషన్ లో ఉన్నా నీకు తోడుగా ఉండేది ఆయనే నీకు నాకు తోడుగా ఉండేది ఆయననే కదా ఇప్పుడు తోడల మధ్య నువ్వు పోతావా సింహమ్మల మధ్య నువ్వు పోతావా కదా నువ్వు పోతావా అక్కడ పోలేము కదా ఇది వాక్యము అలాంటి మనుషుల మధ్య కూడా నువ్వు నీకు నాకు తోడుగా ఉంటున్నా ఆయన కదా పర్వతం ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్రము జలములతో చూడండి కదా ఆయన నా పరిశుద్ధ పర్వతము ఏ మృగము హాని చేయదంట కదా ఆయన సంధిలో ఉంటే నీకు ఎవరు ఆని చేయరంటున్నాడు ఆయన ఏ మృగము మృగం మనుషులు కూడా నీకు ఆని చేయరంటున్నా ఆయన కదా చూడండి సముద్రం కూడా ఆని చేయదంట మనకి సముద్రం కూడా ఆగి ఆగ్ ఇచ్చేశాడు ఆయన నేను మనం చూసినా సముద్రం కూడా ఆయన ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా చూసినాం కదా అన్ని లోబడతాయి తెలుసా నువ్వు అక్కడ పడిపోతున్నావా దానికి అగ్లేజ్ చేస్తాడు నువ్వు ఆయన ముంచడానికి వీలు లేదు కదా ఎట్నైనా అక్కడ నుంచి తప్పిస్తాడు ఆయన ఎందుకు ఆయన మాట వింటాయి అవి కాబట్టి సముద్రమైన మాట ఉంటది కొండలైన మాట ఉంటాయి సృష్టి మొత్తం అయిన మాట ఉంటది ప్రజలకు ఆ దినముల ప్రజలకు యన విశ్రమ స్థలము ప్రభావము ఇంకోటి చూస్తున్నాం అట్లే అదే పన్నెండు విషయా పన్నెండు రెండు నుంచి చూసుకున్నాం ఇక్కడ ఇదిగో ఇదిగో నా రక్షణకు దేవుడు నేను భయపడక ఆయన చూడండి ఇక్కడ ఇషయ భక్తులు మనతో మాట్లాడుతుంది ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉన్నాడు ఆయన కదా ఆయన దేవుడు మనకి చెప్పబడుతున్న వాక్యాలు కదా ఏమంటుడు ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు ఎవరు ఈశ్వము మన రక్షణకి కారణం ఆయన్నే నువ్వు నేను ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు రక్షింపబడడానికి కారణం ఆయన్ని నువ్వు కాదు నేను కాదు రక్షింపబడడానికి ఆయన ప్రణాళిక ఆయన సంకల్పం మన ఉన్నది కాబట్టి నువ్వు నేను రక్షణ పొందినం మన గొప్ప విషయాలు ఏం కాదు ఇక్కడ కదా ఆయన్ని మన కారణభూతుడు కారణం ఆయన్ని మనం రక్షణ పొందడానికి కారణం ఆయన్నే అంటుడు కదా కారణభూతుడు అగు ఆయన్నే కదా దేవుడు నీవే నేను భయపడ నేను భయపడక ఆయన నమ్ముకు నువ్వు చూడండి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి భయం ఉండడానికి వీలు కదా ఎందుకంటే సృష్టికర్త ఇప్పుడు ఆయన సృష్టిని సృష్టించిన ఆయన నువ్వు ఎక్కడ నీ మీదికి ఎవరెవరు వస్తురో నేను నీకు దారిలో ఏమేమి ఆటంకం నీకు ఆయనకు తెలియదా ఆయన తెలుస్తుంది ఆయన మీరు ఆధారపడి ఉంటే అవన్నీ నీకు ఆయన చేయకుండా అక్కడ నుంచి నేను క్లియర్గా తప్పించేస్తాడు అక్కడ కదా నువ్వు మనము ఒప్పుకోలేకుండా మనం వెళ్ళినామనుకో ఆయన నమ్ముకున్న బిడ్డలు గిట్లా అయిందంట ఆ గట్ల అయిందంట అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు ఎందుకు మనం కరెక్ట్ లేకపోతే మనకు హాని అవుతుంది నేను కరెక్ట్ లేకపోతే నాకు హాని జరుగుతుంది కదా ఆయన మీద ఆధారపడి ఉంటే ఏం చేశాడు తప్పించేస్తాడు అక్కడ నుంచి ఆయన మీద ఆయన నమ్ముకోవాలి ఆయనకు భయపడాలి ఫస్ట్ ఆయన నమ్ముకుంటే నీకు నాకు ఏం సమస్య ఉన్నా ఎక్కడ వెళ్తున్నా ఏం లోటు ఉన్నా విడుదలంట కదా అప్పుడే మన విజయం పొందుకుంటాం తెలుసా మన సేవ విషయంలో ఎక్కడైనా సరే మనం చూడండి ఇవ్వవా ఇవ్వవాయనే దేవుడు ఆయనే ఆయన నాకు బలము ఆయనే చూడండి నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బలము ఇష్టవే మనుషులు ఎవరు కాదు మనుషులు ఎవరి నమ్ముకున్నా అది ఎప్పటి వరకు నిలవదు ఏదో ఒక టైంలో ఎవరికి అది ఎక్కడికి ఇవ్వాలని అక్కడికి వెళ్తూనే ఉంటది కదా ఎప్పటికీ మాత్రము నీకు నాకు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బలం ఆయనే కదా ఎవరు ఏ పొజిషన్ ఉన్నా సరే కదా ఇక్కడ అందరికి ఒకటే లెక్క కదా కాబట్టి ఏం చేయాలా ఆయన మీద ఆధారపడడం ముఖ్యం కదా మనుషులను చూసి చేయడమా మనుషులను చూసి పాడడమా అన్నది కాదు ఇక్కడ ఎవరు లేకున్నా ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాని నీ భయము నవ్వుకున్నందరికి ఉన్నదనుకో కదా విజయాలు వస్తూనే ఉంటాయి సమస్యలు వచ్చినా సరే ఇబ్బందులు వచ్చినా సరే అక్కడి నుంచి ఆయనే విడిపిస్తాడు చూడండి ఇక్కడ నేమిదారా అక్కడ చట్టం ప్రకటింపబడ్డాది అక్కడ సమస్య పోవడానికి ఇవేమి విషయాలు ఉపాసం ఉండి ప్రార్థన చేశారంట తగ్గించుకొని ప్రార్థన చేశారంట ఇక్కడ ఏం చేస్తున్నావు ఆయన బలంకి ఆధార ఆయన మీద ఆధారపడితే నీకు నాకు బలం ఆయనే కదా మనుషుల బలం ఏ పాటికి తెలిపారు మనిషి కూడా చిన్న గడ్డిపోయేలా అయింటాడు కదా మనలాంటి మనిషి కదా ఆయన మీద మనం బలంగా ఆధారం చేసుకున్నాం అనుకో ఎంతవరకు ఉంటాం ఆయన మనతో ఇంతవరకు ఉంటాడు ఉండలేడు కదా బలము నీకు నాకు ఆయనే అంటుండు ఇక్కడ విషయభక్తం ద్వారాస్పదముధారూడండి నువ్వు కీర్తన వాడినా నువ్వు ఏం చేసినా ఆయన నేను రక్షించింది కాబట్టి రక్షణకు ఆధారం చేసుకొని వాడాలను ఏదైనా రక్షించిన ప్రభావాన్ని వంద నాకు ప్లస్ లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతున్నావు నేను ఏమైపోతున్నావు నేను చెప్తున్నా కదా నేను నమ్ముకోక ముందు దేన్ని నమ్ముకోక ముందు నాకు భయం భయం ఉంటుండే తెలుసా నెటర్తో పిచ్చి పిచ్చి కళలు వాడుతుండే ఎట్లా అంటే కళలు ఎట్లుంటుండే ఒక చిన్న మన కాలువ ఉంటుంది కొంత మేము కాలువ అంటాం కొంతమంది గుయ్యి అంటారు దాన్ని ఏదో రకర రకాల పేరు ఉంటాయి అండ్లా ఏమంటారు ఒక మనుషులు వాట్టాడు తెలుసా ఒక మనుషులు వాట్టాడు అసలుంటి కాలువలకి వెళ్ళి ఉరుగుతూనే ఉంటుంది నేను ఎక్కడ పోతున్నా అర్థం కాకపోతుండే అలాంటి కాలు డైలీ వస్తుండే నాకు భయం భయం అంత బేషన్ బేషన్ బేషన్ బేషన్ ఉంటుండే కదా అంత భయం భయం ఏమవుతుందో ఏమైతు ఇంట్లోకి నేను ఇక్కడ వెళ్ళి ఎక్కడ పోతున్నాకి అర్థం కాకపోతుండే ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో ఏస్మోని కదా సృష్టికర్తను ఎప్పుడైతే నమ్ముకున్నానో కదా అప్పటి నుండి మనకి ఏమైంది నాకు సమస్య ఆ కళ నుంచి నాకు వచ్చింది నేను పోతున్నా గ్యారంటీగా నేను పోతా ఇంటికి వస్తా అన్నంత అంత ధీమా తెలుసా ఆయన నమ్ముకుంటే కదా అప్పుడు నా ఎప్పుడైతే నమ్ముకున్నా అప్పుడు ఆ కళ లేకపోతే నేను ఎప్పటికీ అదే కళ వస్తుండే ఒక రోజు కాదు మరి డైలీ వస్తుంది అదే కళ పెద్దగా మన స్ంభం అంతా లోతుంటుండే అన్న అలా పడుతుంటే ఎలా పడుతుండే తెలియతే అలా కాల అన్న కళ ఉరుతనే ఉంటుంది దారి రాకపోతుండే నాకు ఎంత భయంకరం ఉంటుంది తెలుసా అసలు అట్లా నువ్వు ఒక నువ్వు ఎక్కువ కిటికీ లేకుండా ఒక రూమ్ లేకుండా ఏమంటారు ఒక ఇక్కడే వెళ్తురు లేకుండా ఒక రూమ్ లో ఉండి చూడ ఎట్లుంటుందో అలాంటి కళ నాకు డైలీ వస్తుంది తెలుసా భయం భయం ఉంటుంది అంత జీవితం నేను నమ్ముకున్నా నేను ఆయన ఆధారం చేసుకున్నాను కాబట్టి నాకు కళ నుంచి విడుదల కదా నాకు ఉన్న ఇప్పుడు ఈ పొజిషన్ దాకా ఉన్నంటే నాకు ఆయన ఏమంటారు ఆయన తోడుదా లేకపోతే మేము ఏమైపోతుంటేమో మా మమ్మీ డాడీ ఎప్పుడో చిన్నవిన్నప్పుడు చచ్చిపోయారు కదా అది చచ్చిపోయే కూడా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది చిన్న విన్నప్పటి నుంచి ఆయన ఆధారపడ్డాం కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్లో లేకపోతే ఎక్కడో పోతు మేమేమో అయిపోతుండే తెలుసా ఆయనను ఆధారం చేసుకొని ఉంటే నీకు నాకు అందరికీ ఆయన రక్షణ ఆధారం చేసుకొని ఉంటే ఆయనకి ఏం కావాలని ఇస్తారంట ఆయన ఆత్మ పొందుకుంటే నీకు ఎక్కడ విభేచించాల ఏది విభేచించాలా ఏది ఎక్కడ ఆలోచించాలా అన్నిటికీ ఆయనను నీకు తొడు ఉంటాడంట నీకు నాకు తొడుగు ఉంటాడంట ఆయన ఆత్మ ఉంటే ఏదైనా సరే మనం జయిస్తామంట కదా ఆయన రక్షణ మనం ఆధారం చేసుకోవాల ఫస్ట్ ఆయనని ఆధారం చేసుకోవాలా ఆయన రక్షణ ఆధారం చేసుకోవాలా మూడు చదవమ్మా కావున మీరు ఆనందపడి రక్షణ బావుల నుండి కొందరు చూడండి మనం చదువుతూనే ఉంటే ఇప్పుడు చూడండి ఒక బావి తగితే నేను చిన్న ఉన్నప్పుడు మా దగ్గర బరులు ఉండే చెరలకు పోతు ఒక బావిలాగా తోవితే వండు ఫస్ట్ తీసేస్తుంటుంది నల్లకెళ్ళి రెండు సార్లు తీసేసాక ఎందుకెళ్ళి ఫ్రెష్ వాటర్ వస్తుంది తెలుసా ఇట్లా ఊట వస్తుంటది అంటే మన కినికిలు ఎవరో నీళ్ళు ఇట్లా చేస్తుంట అదంతా దేవుని చూస్తా తెలుసా ఆ నీళ్ళు తాగి చూస్తే మాస్ టేస్ట్ ఉంటుంది తెలుసా ఇప్పుడు ఏ ఫిల్టర్ కూడా పనికిరా దాని అట్లనే ఇక్కడ నీళ్ళు ఎక్కడ నువ్వు ఇప్పుడు వాక్యమే నువ్వు వాక్యం తోడుకుంటా తాగు దాన్ని చదువుకుంటా పోయినావు అనుకో నీకు తాగినా కొద్దికే నీకు మంచిగా ఇంకా అర్థం అవుతున్నా నీకు తీసినా ఇంకా నీకు ఫ్రెష్ వస్తూనే ఉంటుంది ఇంకా నీకు ఇంకా నీకు మైండ్ ఫ్రెష్ అయితేనే ఉంటుంది నీకు చదివినా కొద్దికి కదా తోడుకొని మనం తోడుకొని తోడుకొని చదవాలంట వాక్యాన్ని బావాలకి నీళ్ళు ఎట్లా తీసుకొని అట్లనే చదవాలంటాం మనం వాక్యాన్ని కూడా తెలుసా దాహానికి తీరానికి ఎంత కష్టపడతాం మనం మరి వాకింగ్ కావాలంటే అంత కష్టపడతారు ఎవరన్నా పడవంటున్నాయన్న పడుతున్న దాంట్లో వీలువల్ తెలుస్తుంది అంటున్నాయని దాంట్లో ఉన్న అనుభూతి నీకు వస్తుంది అంటున్నాను నాకు వస్తుంది అంటున్నాను ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు చదవడానికి ధర్మశాస్త్రం ఎప్పుడు చదవడానికి ట్రై చేయాలా ఆయన ఆప ట్రై చేయాలా అప్పుడే విడుదల వస్తుంది మనిషి ఎప్పటికీ వీలు రా రాదు అది పనికి రాదు అది కదా నాలుగు యువవాను శుతించుడి చూడండి యువవాను శుతించుడి ఆయన నామను ప్రకటన ప్రకటించుడి లేదు జనములలో ఆయన క్రియలను చూడండి ఏం చేయాలంట మనము ఆయనే శుతించాలంట నామను ప్రకటించాలంట జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి చూడండి జనములలో అంటే ఏం చేయాలంట మనము ఆయన క్రియలు ఏం చేసి నాకు ఇట్లా చేసి ఉండు నేను ఎట్లా కదా ఇజ్రాయేల్ ప్రజల్ని ఎట్లా కాపాడిండో ఆ యోబుని ఎట్లా రక్షించిండో ఆ శోభ శ్రమ నుంచి కదా ఎక్కడైతే ఇప్పుడు ఎవరికి అన్నిటికీ అందరి జీవితాలు అందరికి సాక్ష్యాలే ఉన్నాయి కదా మనం సాక్ష్యాల పొందుకుంటా పోతే ఆయన వాక్యాలు ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది ప్రజలు కూడా అర్థమవుతుంది ఇక్కడ తెలుసా ప్రజలలో ప్రచులం చేయాలంటే మనం ఫస్ట్ అప్పుడే అలా తెలుస్తుందంట అరే ఇట్లా పొందుకురా వీళ్ళు అని కదా ఆయన నామమును ఆయన నామమును ఘనమైనదని చూడండి ఆయన నామం అంట ఏసు నామం అంట ఘనమైన నామం అంట ఘనం అంటే ఇక ఇంకో వేరే దానికి తక్కువ ఇంకా ముందు ఏది లేదు ఒకటే నామం ఘనమైన నామం అది అన్ని నామం కన్నా పైన కదా అన్ని నామములక పైన నామం ఇదే ఆయన నామానికి ఘనత మహిమ ఆయన నామంకే రావాలి కదా ప్రకటన చేయాలా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి ఎప్పటికీ కదా అయింది చదువు యవమాను గురించి కూర్చి కీర్తన పాడు ఆయన ఆయన తన మహాత్యము వెల్లడి పరచను భూమి ఇది తెలియబడను చూడండి ఆయననే కీర్తించాలా ఆయన మహాత్యమని వెల్లడి పరచాలా కదా భూమి అంతట ఎప్పటి వరకున్న తెలివాల్సిందే ఎప్పటికన్నా రక్షణ పొందాల్సిందే ఉన్న మనుషులందరూ టైం పడుతుంది ఉన్న నమ్ముకున్న ప్రతి ఒక్కరు నువ్వు నేను మనమందరము కరెక్ట్ గా మన పని మనం చేసుకుంటూ వేయడం అనుకుంటారు ఇమ్మడమ్మడే కదా మన నడవడికలో మన ప్రవర్తనలో ఏసపు కనిపించాలంట ఆ కదా మనం మాట్లాడే తీరులు కానీ ముఖ్యంగా నీ దగ్గర నా దగ్గర కోపం ఉండడానికి అసలే వీల్లేదు ఒక మనిషి మీద చిన్న చూపు ఉండడానికి అసలే వీల్లేదు ఎవరైనా సరే ఒకటి తీరు చూడమంటున్నాయన ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఒకటి తీరు చూసిండే కదా అదే మనం కూడా నెక్స్ట్ వచ్చే కూడా అట్లే మనం చూస్తే తేడా లేకుండా చూసాం అనుకో అందరినీ అప్పుడు మనకి ఆయన తోడుగా ఉంటాడు ఆయన కావాల్సిన తీ అన్ని మనకి ఇస్తూనే ఉంటాడు ఆయన కదా ఆయన ఇప్పుడు మనం ప్రచురం చేస్తూనే ఉండాలంటా నివాసి ఉత్సాహని చూడండి సియోని నివాసి ఉత్సాహదని దిగ్గరగా చెయ్యి ఎవరికి భయపడకు నువ్వు ఆయన మీ ఆధారపడు నీకేం కావాలో ఆయన ఇస్తా ఇక్కడ కదా ఈ మధ్యన ఉన్న ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు చూడండి మీ మధ్యలో ఉన్న ఇజ్రాయల్ యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు మీ మధ్యలో ఉన్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడంట కదా మన మధ్యలో ఉన్న దేవుడు ఘనమైన దేవుడు కదా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు బిడ్డలే కదా అప్పుడు అక్కడ ఉండే ఇజ్రాయిల్ ప్రజలు ఇప్పుడు ఇక్కడ నమ్ముకూరు వాళ్ళందరూ ఇజ్రాయల్ ప్రజలే ఇజ్రాయల్ బిడ్డలే ఆయన బిడ్డలే కదా ఆయన ఎట్లా ఉన్నాడంట మన మధ్యలో ఘనమైన దేవుడిగా ఉన్నాడంట ఘనత మహిమ ఆయనకే రావాల సుతి ఘనత ఆయనకే వస్తే ఏమవుతుంది నిన్ను నన్ను ఇచ్చేస్తూనే ఉంటారు ఆయన నవ్వుకున్న ప్రతి ఒక్కరు సొంత లాభాల కాకుండా ఆయన మీద ఆధారపడి ఆయన లాభం ఇచ్చేటట్టుగా చేసిరనుకో సేవ ఫలిస్తానే ఉంటది మారేటోళ్ళు మారుతూనే ఉంటారు కదా అందరు రివర్స్ కాకుండా కొట్టకుండా ఎక్కడెక్కడ ఆయన బిడ్డలను ఎక్కడెక్కడ రివర్స్ అవుతుందో వాళ్ళందరూ కొట్టకుండా అయిపోతారు కదా కొన్ని వీడియోలు వస్తుంటాయి ఆయన అయితే రాయి కార్మికులు రాలే ఎత్తేస్తున్నాయి ఆయన ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏమేమి జరుగుతున్నాయి ఆయన మీద ఆధారపడి ఉంటే నుంచి తప్పిస్తాను అందరినీ ఆయన కదా ఆధారపడి ఉండడం మనందరికీ మంచిది కదా ఎందుకంటే సుష్కర్తను ఆరాధించడం చాలా అవసరం మనకు ఇప్పుడు మన మాట్లాడుతున్నారు ఇక్కడ వాక్యం ద్వారా ఆయన మీద ఆధారపడడం ఆయనకు నమ్ముకొని ఉండడం ఆయన నామానికి ఘనత మేము అందరం ట్రై చేయడం ముఖ్యంగా ఏం చేయాల అని అతను పొందుకుంటే ఆలోచన వివేచన నీకు వస్తుంది నీకు నాకు వస్తుంది కదా ఇక్కడ చూడండి నేమి ఒక చట్టం తీసుకొచ్చింది అందరూ పాటించారు తెలిసిన ఉపాసం ఉండి ప్రారంభ అందర తగ్గించుకొని ఉన్నారు అక్కడ ఊర్లు అంటే గొప్పడు ఉంటాడు బీదోడు ఉంటాడు అందరు తగ్గించుకోరు అక్కడ ఇప్పుడు నమ్ముకున్న ప్రతి గొప్పలు ఉన్నారు బీదవులు అందరు ఉన్నారు అందరూ ఒకే రీతిగా ఉన్నారు అనుకో ఆయన సన్నిధిలా అందరికీ విడుదల వస్తుంది అందరికీ దేవుడు కదా సేవ ఫలిస్తదంట ఫలించి ఇంకా అభివృద్ధి పొందుతుందంట ఆయన నామంలో కదా ఇట్లా ఉందాం ఎవరైతే లేరు వాళ్ళందరి కోసం ప్రాణం చేయడం తత్వాల కోసం ప్రాణం చేయడం మన బాధ్యత మన అవసరం మన హక్కు కదా తన వాక్యాన్ని జాక చిన్న భావన చేసుకుందాం సోద్రం దేవా గొప్ప దేవాన్ని కొంద ఇష్టం దాన్ని వాగదాం మాట్లాడి కొంత బొబ్బా గొప్పని కొందా ఈ వాక్యం చెప్పడం కాదు ఇసుబాబ్ మేము కూడా పాటించాలా వాక్యం మాట నడవాలా అనికలి మీ చిన్న మీరే మాకు సాయం తెచ్చండి దేవా ఎవరైతే పాటిస్తలేరు వాళ్ళందరూ పాటించలాగినా పాటించే బిడ్డకు మీరు తోడుగా ఉండండి కాలుచ వర్షాలు తీర్చండి విడుదల తెచ్చండి ఎక్కడెక్కడైతే నీ స్వారత ప్రకటించబడుతుంది ఈ అక్కడ వెళ్ళే ప్రతో ఒక తోడుగా ఉండి కాలుచవర్షాలు తీర్చి విజయాలు మీరు దేచండి ఈశ్వబాబా ఉపదేవం పొందాల చేస్తాం దాన్ని అక్కడ పర్యంతం వేసుకోవా రక్షించాలా నీ సన్నిధి నడిపించాలా మీరే మాకు తోడుగా ఉండి కాలుచ తీర్చి మీరు అక్కడ సిద్ధపరుచుకొని అది అంతా మీరు వాయించి వచ్చిన బిడ్డని దీవించి ఆశించి కాలుష్య ప్రతి వర్షాలు మేము ఘనత మిమ్మల్ని చెందించినాగునా మీరే మాకు సాయం నయించమని ఏ ప్రాశంత అండి మెయిన్ మన ప్రభు అనే కృప స్తుత నడిపింపు మనందరికీ సదకారం తోడు అయింది కాక మెయిన్ అమెన్ దట్ డిస్టర్బ్డ్ దట్ ప్రైస్ ఫర్ బస్